ఈతని కొలిచితేనే ఇన్ని కొలలును తీరు చేతన చేతనబెట్టు పుణ్యాలు చేరువనే కలుగు పట్టి కాళింగుని తోలి పాము కొల తీర్చినాడు బట్టబాయిటనే రేపల్లెవారికి అట్టెత చంపి ఆడుకొల తీర్చినాడు గట్టిగా కృష్ణుడు లోకమువారికెళ్లను వలు రావణు చంపి బాపన కొల తీర్చినాడు ఇమీద కలిగిన ఋషులకెల్లా కొలదిమీరిన ఎట్టి కోతి కొల తీర్చినాడు సొలసి రాఘవుడది సుగ్రీవునికి ఒలిసి పురాలు చొచ్చి ఊరగొల తీర్చినాడు అల తన దాసులైన అమరులకు సిలుగు గొలలు తీర్చి సేన చలగి పరుషలకు శ్రీవెంకటేశుడు